ఇట్టి ్రాహ్మణ్యమెక్కుడు ఇన్నిటిలోన దమై తదీయులకే తగును బ్రాహ్మణ్యము హరికొలిచే వారి కమరు బ్రాహ్మణ్యము పరమవైష్ణవమే పో బ్రాహ్మణ్యము హరిణోర్ధ్వపుండ్రదేహులౌటే బ్రాహ్మణ్యము తిరుమంత్ర విధులదేతేవ బ్రాహ్మణ్యము చక్రాంకితుల చరితే బ్రాహ్మణ్యము పథిశరణాగతి బ్రాహ్మణ్యము వ్యతే నివీరల సాత్విక మే బ్రామణ్యము తతివయాధికారుులే తప్పరు బ్రామణ్యము అంచ పరమ భాగవతము బ్రాహ్మణ్యము పంచ సంస్కారాదులదే బ్రాహ్మణ్యము యంచీవేంకడే సుడితడే బ్రాహ్మణ్యుడు పరమ భాగవత బ్రాహ్మణ్యము